నీవేమి సేతువయ్యా నీవు దయారిధివందువు భావించలే నివారి పాపమింతేకాని పరమపదమొసగి పాపమడచేనది చరమశ్లోకమునందుచాటివి తొలుతనే నిరతిని భూమిలోన నీవల్ల తప్పు లేదు పరగా నమ్మని వారి పాపమి కాని నీ పాదములకు నాకు నియమైన లంకెని ఏపున ద్వయార్థమున ఇయ గుంటివి వితునుతా దాపుగా నీవల్ల ఇంక తప్పు లేదు ఎంచి చూచి పైపై నమ్మని వారి పాపమింతేకాని బిపురాణములను భక్త సులభుడనని అంతరాత్మవీ మాట ఆడితి వితులుతనే ఇంతట శ్రీ ఏమి సేతువయ్యా నీవు పంతన నమ్మని వారి పాప మింతే కానీ